శుభాకాంక్షలు రెండు వేల పదకొండవ సంవత్సరం అందరికీ సుఖశాంతులను ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇదంతా ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే సుమారు ఐదారు మాసాల క్రితం మీ అందరి దగ్గర సెలవు తీసుకుని నేను ఎటువ పోయాధారణంగా స్వామీజీ శిష్యులు శిష్యులు చెదిరిపోకుండా కాపాడుకుంటూ ఉంటాడు స్వామీజీ అన్నవాడు అలా ఉంటాడు ఎందుకంటే శిష్యులుంటే స్వామి ఉన్నాడు లేకపోతే స్వామి లేడు దేవుడు కూడా అంతే భక్తుడు లేని దేవుడికి ఏం ప్రతిష్ట ఉంటుంది సో శిష్యులందరూ ఒక చోట స్థిరంగా ఒక పద్ధతిలో ఉంటే స్వామీజీకి ఏదైనా మహిమ ఉంటుంది శిష్యులు కనుక పక్కకి తప్పుకుంటే స్వామీజీకి మహిమ వాట దేవు భిక్ష కూడా కష్టం అవుతుంది కానీ నేను ఎప్పుడూ శిష్యులు అనుకోలేదు అందరినీ మనతో అట్టపెట్టుకోవాలని కూడా నేను అనుకోలేదు గాలివాటంగా నడిపిస్తూ వస్తున్నాను ఏదో పాఠం చెప్తో సగంలో ఎనిమిదో అధ్యాయం పన్నెండో శ్లోకం దగ్గర ఆపి నేను దేశ విదేశ యాత్రలు చేసుకుంటూ అలా తిరుగుతో తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ తొమ్మిదో తారీఖున వస్తానని అప్పుడే చెప్పాను సరిగ్గా తొమ్మిదో తారీఖు ఆరు అయ్యేప్పటికీ ఇక్కడ ఓం గణానాంత అంటో మళ్ళీ ప్రార్థన చేయగలిగాం ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క అసీమ కృపా కటాక్షం తప్ప మరొకటి కాదు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడడం తటస్థమైంది సరే ఇంకా సమయాన్ని ఎక్కువగా వృథా చేయకుండా క్లాసు ఆరంభం చేస్తున్నాను నేను వెళ్ళి రోజుని ఇక్కడ ఏమైనా రాసుకున్నారు శివానందాశ్రమం పదకొండు జూలై లాస్ట్ క్లాసు పన్నెండవ శ్లోకం అవతారిక పూర్తయింది శ్లోక భాష్యం చెప్పాలి అని రాసుకుని వెళ్ళాను సో కాబట్టి ఎక్కడ మొదలుపెట్టాలనే సందేహం కూడా ఏమీ లేదు ఒకసారి అందాము సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య చూర్ధ్ ఆధాయాత్మనఃప్రాణం ఆస్తితో యోగధారణం చాలా గొప్ప శ్లోకం యోగధారణం ఆస్థిత యోగముచే శరీరమును నిలబెట్టుట ధారణ యోగము అభ్యాసానికి యోగము పేరు అంటే యోగ శబ్దానికి పరమేశ్వరునితోటి సమయ ఐక్యముగుట అనర్థం యుజు ధాతువుకి ఈశ్వరునితోటి ఐక్యమవుట జీవుడు అల్టిమేట్గా ఈశ్వరుడిలో ఐక్యమవుతాడు ఈశ్వరుని కంటే యువతలు నిలబడి ఉండడు అది జీవ ఈశ్వరుల యొక్క తత్వం తెలియని వాళ్ళు చెప్పే మాట అది నది సముద్రంలో కలుస్తుంది అప్పటికి నది యొక్క చరిత్ర పూర్తవుతుంది నది ఎలా ప్రారంభమవుతుంది చుక్క చుక్క లాగా గ్లేషియర్స్ ఉంటాయి హిమనదములోని ఆ గ్లేషియర్స్ చుక్క చుక్క చుక్క కరిగి ఆ చుక్కలన్నీ చిన్న చిన్న ప్రవాహాలుగా పిల్లకాలువలు కూడా అన్నానికి వీరలేదు చిన్న చిన్న ప్రవాహాలుగా వచ్చి ఈ చిన్న ప్రవాహాలన్నీ కలిసి ఒక పిల్ల కాలువయ్యి ఇలాంటి పిల్ల కాలువలన్నీ కలిసి స్ట్రీమ్స్ అని అంటారు క్రీక్స్ అని కూడా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో అవన్నీ కలిసి ఒక నదిలాగా అవుతుంది ఆ నదిలోకి ఇతర చిన్న చిన్న నదులు వచ్చి చేరి అది పరిపుష్టమై అల్టిమేట్గా నది ఏం చేస్తుందంటే అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది నది యొక్క చరిత్ర మీరు చూసినట్లయితే ఆరంభంలో చాలా మందగుడిగా సాగుతుంది చుక్క చుక్క చుక్క మందగుడిగా ఉంటుంది తమో గుణం అనమాట ఆ తర్వాత నది ఆ వేగాన్ని పుంజుకుంటుంది మహావేగంగా ఉరకలు గెంతులు వేస్తూ దాన్ని రజోగుణము అంటారు ఆ తర్వాత చాలా సాఫీగా ప్రవహించడం ప్రారంభిస్తుంది అది సత్వగుణం మనిషి జీవితం కూడా అంతే ఆరంభంలో తమో గుణం అంటే పిల్లవాడుగా ఉన్నప్పుడు భోజనం చేయడం నిద్రపోవడం రెండే పనులు ఇంకా వేరే ఉండవు తమో అంటే రెండు భోజనం చేయడం నిద్రపోవడం ఎవడైనా నిద్రపోతున్నాడు అంటే తమో మనం డిస్టర్బ్ చేయకూడదు అసలు చెప్పాను అలాగే ప్రేమగా భోజనం చేసేస్తున్నాడు అంటే తమో యొక్క లక్షణంది తర్వాత రజోగుణము అంటే వేగంగా మనస్సు వేగంగా ఉంటుంది మనస్సు వేగంగా ఉంటే దేహం వేగంగా ఉంటుంది మనస్సును బట్టి మాట ఉంటుంది మాట కానీ చేష్ట కానీ మాటలో వేగం ఉంది అంటే మనస్సు వేగంగా ఉంది మాట సాఫీగా సక్రమంగా ఉంది అంటే మనస్సు సాఫీగా సక్రమంగా ఉంది అలాగే చేష్ట కూడా మనస్సును బట్టి ఉంటుంది కాబట్టి మనస్సు రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి స్థాయి అది యుక్త వయస్సు యువకుడు మధ్య వయస్సులో పరుగులు ఉరకలు వేసే రక్తం మనిషి ఎలా పడితే అలా ఉంటాడు చాలా ఉత్సాహంతో పట్టశక్యం కాకుండా ఆగమాగంగా ఉంటాడు ఏం రజోగుణం ఉంటాయి అనుకుంటున్నారు మరి అది చాలా ఉంటుంది ఆ తర్వాత సెటిల్ అవుతుంది సత్వగుణంలోకి సెటిల్ అవుతుంది ధ్యానం ద్వారా సత్వగుణంలో సెటిల్ అవ్వాలి అనారోగ్యం చేసి సత్వగుణంలో సెటిల్ అయినట్టు కాదు అది మళ్ళీ తమో గుణమే అవుతుంది ధ్యానం ద్వారా సత్వగుణంలో సెటిల్ అవ్వాలి ధ్యానం చేస్తున్నట్లయితే ఇదంత టాపిక్ ధ్యానం ధ్యానం చేస్తుంటే మనస్సుకి ఒక జెంటిల్నెస్ అంటే ఒక ప్రసన్నత మార్దవము జెంటిల్నెస్ అంటే మార్ధవము అంటే మృదుత్వము ప్రతిదానికి కసురుకోవడం కోపడ్డం చికాకు పడ్డం అవే ఉండవు చాలా మృదువుగా మిన్ను విరిగి మీద పడుతుందన్నా చెరించకుండగా ఆ మార్ధవము అనే లక్షణం ఆ మృదుత్వము అది వస్తుంది నది కూడా మైదానాల్లోకి వచ్చేప్పటికీ అసలు ప్రవహిస్తుందా లేదా అని డౌట్ వచ్చే విధంగా సాఫీగా సాగుతూ ఉంటుంది నది కూడా సో ఆ ఉరకలు పరుగులు ఆ విధమైన స్థాయికి మనిషి చేరుకుని అల్టిమేట్గా ఆ నది వెళ్ళి సముద్రంలో విలీనమైపోతుంది అది నది యొక్క జీవితానికి నది యొక్క చరిత్రకి అది పరమార్థం పరిపూర్ణత్వం ఆ నది కనుక సముద్రంలో కలవకపోతే ఆ నది వ్యర్థ దాని జీవితమే వ్యర్థం అలాంటి నదులు ఉంటాయి కొన్ని నదులు ఎడారులో పుడతాయి సహారా ఎడారి మొదలైన ఎడారుల్లో బాగా పెద్ద వర్షం పుడుతుంది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెద్ద వర్షం పుడుతుంది పడ్డప్పుడు నది పుడుతుంది అక్కడ కూడా కొండలోవి ఉంటాయి కదా ఎడారుల్లో కూడాను నది పుడుతుంది కానీ ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ ఎడారిలోనే ఇంకిపోతుంది సముద్రం దాకా వెళ్ళలేదు ఏ మానవుడైతే యోగధారణ చేయకుండగా ఆ పరమేశ్వరునిలో ఐక్యం కాకుండా దేహయాత్ర చాలిస్తాడో వాడిని అలాంటి నదితో పోల్చారు ఎడారి సంసారము ఎడారులలో పరుగులు తీసి తీసి ఇంకిపోయేటువంటి నదితోటి పోల్చారు ఆత్మజ్ఞానాన్ని పొందలేని జీవితాన్ని కానీ ఆత్మజ్ఞానాన్ని పొందిన సందర్భంలో ఈశ్వరునిలో ఐక్యమవుతాడు కాబట్టి జీవుడు జీవుడుగా మిగిలిపోతాడని అనుకోద్దు మీరు మోక్షము అంటే జీవుడు ఈశ్వరునిలో ఐక్యం ఒకట మోక్షము అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి కొంతమంది ఏమనుకుంటారంటే జీవుడు జీవుడుగానే ఉండిపోతాడు వైకుంఠానికో ఎక్కడికో విమానం ఎక్కువెళ్ళి అక్కడ ఇలా వేదాంతులకి ఇది అలవాటు అండి చెప్పడం వేదాంతులు ఇలాగే చెప్తారు సో ఇలా చెప్పకపోతే హలవాడు వేదాంతే కాదు ఎనీవే సో వైకుంఠానికో ఎక్కడికో వెళ్ళి అక్కడ అలాగా అలా దేవునికేసి అలా చూస్తూ ఉంటాడు అది కాబోలు మోక్షం అనుకుంటారు ఏమవుతుందో తెలుసున్నలాగా వెళ్ళిన మూడు నాలుగు రోజులు వారం రోజులు మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఆ తర్వాత చల్లే దేవుడు ఎక్కడికి వెళ్ళి దేవు దేవుడు ఎక్కడికి వెళ్ళడు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఈ వైకుంఠానికి ఫిక్స్ అయి ఉన్నాను దేవుడు ఇక్కడే ఫిక్స్ అయి ఉంటాడు దేవుడు అప్పుడప్పుడు అవతారమైనా ఎత్తుతాడేమో ఇంక భక్తుడికి ఇంకా వేరే ఇంకేమీ లేదు అక్కడే పడి ఉంటాడు ఎప్పుడు చూసి దేవుడే కదా కొద్దిగా విసుకు కూడా కలుగుతుంది సో అలాగే కాదు ఒక శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన అన్నాడు ఒక మహాత్ముని శిష్యుడు ఆయన అన్నారు మా గురువుగారు వైకుంఠయాత్ర చేశారు వైకుంఠానికి వెళ్ళారు మోక్షాన్ని పొందారు అంటే మోక్షాన్ని పొందారు చాలా సంతో సంతోషం అంటే ఆయన దేహయాత్ర చాలించారు నా అభిప్రాయం సో వైకుంఠయా వైకుంఠానికి వెళ్ళిపోయారు ఆయన మంచిది మరి భక్తులు శిష్యం గురువుగారు గురించి అలాగే అనుకుంటాడు కదా ఆయన వైకుంఠంలో కూడా పాఠం చెప్తూ ఉండుంటారు అని అన్నాడు నాతోటి అంటే ఈ పాఠం చె దయ కూడా అక్కడ అంటే ఇంకా వైకుంఠ వెళ్ళాం పాఠం చెప్పడం ఇది ఉంటుందంటే ఈ సంవత్సారం అక్కడ అలా సాగిపోతూ ఉంటుంది అలవాటు పాఠం చెప్పడం అంటే మరి అది కూడా ఒక అజ్ఞాన స్థాయిలో కార్యక్రమమే కదా సో అంటే ఇంకా అక్కడ కూడా నడుస్తూ ఉపన్యాసాలు పాఠం కాదు అక్కడ కూడా ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు అని సో అలా కాదు ఈశ్వరునిలో ఐక్యం అంచేతనే ఆ యోగ అనే పదం వచ్చింది నేను ఆ పదం పట్టుకునే ఎంత కథ చెప్పానో చూడండి సో యోగా దీన్ని డైగ్రెషన్ అంటారు ఎటెటో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం సో యోగ అంటే ఈశ్వరునిలో ఐక్యముగుట మోక్షానికి యోగము పేరు అయితే ఆ మోక్షం వైపు నడిపించే సాధనానికి కూడా యోగం పేరు మోక్ష ఉపాయాన్ని కూడా యోగ శబ్దంతో వ్యవహరిస్తారు కాబట్టి యోగము అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది ఈశ్వరునిలో ఐక్యమయ్యే ఐక్యముగుట లేదా ఆ విధంగా ఐక్యమయ్యేటువంటి ఉపాయము అని యోగం అంటే మనం ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన ఇవన్నీ చేస్తూ ఉండాలి దాంట్లో భాగంగా మనం ఆసనము ప్రాణాయామము ఇంతకుముందు చూడడం అయింది ఆరోధ్యాయంలో అవన్నీ వచ్చాయి ఇప్పుడు ధారణ గురించి మాట్లాడుతున్నారు యోగ ధారణం ఆస్థిత ఇప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయంగా ధారణని అభ్యాసం చేయాలి ధారణ అంటే మనస్సుని ఒక దానిపై నిలుపుట ధరించుట అంటే నిలబెట్టుట అని అర్థం సంస్కృతంలో ధరించడం అంటే కొత్త చొక్కా ధరించాడు అలాగే కాదు ఆ ధరి తెలుగు ధరించడం కాదు సంస్కృతంలో ధరించుట అంటే నిలబెట్టుట ధాయ్ ధాతు అది ధారణ దుధాయి ధారణ పోషణో ధరతీతి ధ ధర్మ పదం కూడా ధర అనే నుంచి వచ్చింది నిలబెట్టుట అని అర్థం ఇప్పుడు ధర్మానికి ధర్మం అనే పేరు ఎందుకు వచ్చింది సంసార జీవితాన్ని నిలబెట్టేది గనుక దానికి ధర్మము అనే పేరు ధర్మో ధారయతి ప్రజా కాబట్టి నిలబెట్టుట యోగము మన జీవితాన్ని నిలబెట్టాలి ఇప్పుడు ధనం సంపాదించాం ధనం మన జీవితాన్ని నిలబెడుతుంది అనుకుంటే పొరపాటు కీర్తి ప్రతిష్టలు అధికారము వీటన్నింటినీ సంపాదించి వీటి ద్వారా జీవితం నిలబడుతుంది అనుకుంటే పొరపాటు అవి ఏమీ నిలబెట్టవు అవి మనిషిని తప్పుదారిలో తీసుకువెళ్తే కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు మనం లోకంలో చూస్తూ ఉంటాము కేవలము యోగము అంటే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాసన ప్రాణాయామ ధారణ ఇవన్నీ చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే ఆ విధంగా మనిషి యొక్క జీవితము నిలబడుతుంది అంటే అది కృతార్థమవుతుంది నది ఎలా అయితే ఇంకిపోకుండగా చక్కగా రెండు ఒడ్లు మధ్యన ప్రవహించి ప్రవహించి ప్రవహించి సాఫీగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి సముద్రంలో ఎలా విలీనమవుతుందో అదేవిధంగా మనిషి జీవితం కూడా పరమేశ్వరునిలో ఐక్యమవుతుంది దానికోసం మనం యోగాన్ని యోగంలో భాగంగా ధారణని అనుష్ఠించాలి యోగధారణం ఆస్థిత చూడండి మనస్సు ఒక సంకల్పం నుంచి మరో సంకల్పానికి గంతులు వేస్తూ ఉంటుంది అది మనస్సు యొక్క లక్షణం మనస్సు చాలా వేగంగా సంకల్పాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది తర్వాత మనస్సు పరుగెత్తి పరిగెత్తి అలిసిపోతుంది మీకు నేను చిన్న దృష్టాంతం చెప్తా ఈ చిన్నపిల్లలు ఉంటారు చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇలా తిరిగేస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకుని ఆపకపోతే మీరు చక్కరొచ్చేసి పడిపోతారు చేయో కాలం నొప్పి చేసుకుంటారు ఎందుకంటే ఆ పిల్ల పిల్లవాడికి పిల్లవాడు లేకపోతే పిల్ల ఆ వేగంలో ఇలా ఎరగరా తిరిగేస్తూ ఇంకా మనం ఆగాలి అని తెలియదు అదే కదా మరి చిన్నదనం అలాగే ఉయ్యాల ఊగేస్తూ ఉంటారు ఉయ్యాల ఊగేపుడు ఎంత ఎత్తు కళ్ళు తిరుగుతాయి లేకపోతే పడిపోతామేమో ఇవన్నీ తెలియవు పిల్లలకి మనం పెద్దవాళ్ళని చెప్పాలి ఇంత ఎత్తు కంటే ఎక్కువ ఊగద్దు ఇంతే ఈ లిమిట్స్లోనే ఊగాలి అలాగే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఊగి మళ్ళీ ఉయ్యాల దిగేసి ఇంకో హళ్ళకి ఊగుతారు అలాగే ఒకళ్లే కూర్చుని ఊగేస్తుంటే కళ్ళు తిరిగిపోయి తిన్న ఆహారం అంతా కూడా వాంతి అయిపోతుంది సో మనస్సు అలాంటిది బాలయ్యే చిత్త బాలకం మనస్సు జ్ఞానం లేని పసిపిల్లవాడిలాంటిది కాబట్టి మనస్సును నిందించని నిందించకూడదు మనస్సుపై విసుగు చెందరాదు మనస్సును తిట్టుకోరాదు మనస్సు ఎడల ఒక మార్దవ స్వభావాన్ని కలిగి ఉండాలి మనం మృదుత్వంతో జెంటిల్గా మనస్సుని చేసే తప్పుని సెటిలైట్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి సో పిల్లల్ని వాళ్ళ వాళ్ళని వదిలేసి వాళ్ళు చెడిపోతూ తప్పుదారిని తిరిగేస్తుంటే ఎప్పుడో రోజు ఒళ్ళు వాళ్ళని దబాధబా మొత్తేసి ఏదో అలా చేయకూడదు వాళ్ళని రోజు తర్వాత రోజు ప్రతిరోజు కూడా ఆ సన్మార్గంలో ప్రేమగా మార్ధవంతో సన్మార్గంలో పెట్టుకురావాలి పెద్ద మనసు విషయం కూడా అంతే మనస్సు ఎప్పుడు ఎంతసేపు ఆలోచించాలి ఎప్పుడు ఆలోచన కట్టి ఇంకా వేం తెలియవు మనస్సుకి మనస్సు సంకల్ప ప్రవాహంలో అలా పడి కొట్టుకుపోతూ ఉంటుంది ఇప్పుడు రాత్రి తొమ్మిది అయిందనుకోండి ఇంకేపాటికి సంకల్పాలన్నీ కట్టుబెట్టి మనం విశ్రాంతిగా ఉండాలి కానీ మనస్సుకి తెలియదు ఆ సంగతి తొమ్మిదిన్నర అయినా తెలియదు పదైనా తెలియదు పదిన్నర అయినా తెలియదు అలసిపోతుంది ఘోరంగా అలసిపోతుంది అలసిపోతే పోనీ సంకల్పాలు మానసి పడుకుని ద్రపోవచ్చు కదా ఆగదు మనస్సు ఆ స్పీడు తగ్గదు ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్న మనస్సుని మనం జెంటిల్గా అంటే మృదువుగా దాని యొక్క సంకల్ప ప్రవాహాన్ని ఆపాలి దాని కుప్పిగంతులని ఆపాలి ఒక ఒక సంకల్పం సంకల్పం అంటే థాట్ అని అర్థం మనోవృత్తి థాట్ ఒక ఒక సంకల్పం ఆలోచన అంటారు తెలుగులో కానీ అది ఆలోచన అనే పదం సంస్కృతం వచ్చిన వాళ్ళకి అంత అనుకూలమైన పదం కాదది సంకల్పం అనే పదం అనుకూలం అనిచేత నేను సంకల్పం వాడుతున్నాను ఆలోచన అర్థం దానికి కానీ ఆలోచన అనడానికి సంకల్పం అంటే శ్రేష్టం కాబట్టి ఒక సంకల్పం నుంచి ఇంకో సంకల్పం వైపుకి అది కోతి గెంతులు వేసినట్టుగా గెంతులు వేసి అలసిపోయి అలసి సొలసి మనస్సుకి ఆరోగ్యం కాదు శరీరానికి కూడా ఆరోగ్యం కాదు కాబట్టి అటువంటి మనస్సుని నిలబెట్టాలి అంటే ఒకే ఒకే వస్తువు మీద దాన్ని కేంద్రించ కేంద్రీకృతం చేయాలి దాన్ని ధారణ అంటారు ఎలాగంటే ఇప్పుడు ఒక సంకల్పం నుంచి మరొక సంకల్పం మీదకి వేగంగా పరుగెత్తే మనస్సుకి ఒకే వస్తువుని మనం అందించి నువ్వు పరుగులు మనసి ఈ అందించిన దాని మీదనే నిలబడు అని పురమాయించాలి ఎలాగా రామ అని ఒక నామ మంత్రాన్ని అప్పజెప్పాలి నువ్వు దీన్నే పట్టుకోవాలి రామ రామ రామ దాన్నే పట్టుకోవాలి మనస్సు పారిపోయింది పార్పుత ఏం చేయాలి మళ్ళీ మృదువుగా జెంటిల్గా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రామాకి పెట్టాలి దాన్ని ధారణ అంటారు ధారణ అనే పదానికి అర్థం చెప్పిన ప్రాక్టికల్గా ఎందుకంటే యోగా కదా ఇది సో ఓం నమ శివాయ మంత్రజపాన్ని మీరు టేకప్ చేశారనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనస్సును అలాగా ఈ లోపల శివయ్యో ఎవడో గుర్తుకొచ్చాడు అనుకోండి అటుపోతుంది మనస్సు పోతే మళ్ళీ మృదువుగా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఓన్నమ శివాయ ధారణ చేయ దాన్ని ధారణ అంటారు ఈ విధంగా ఆసనం ముఖ్యం యోగధారణ సో నడుమువాల్చి సోఫాలో నడుము వాల్చి ధారణ చేస్తానంటే కుదరదు ఆసనంలో కూర్చుని ధారణ చేయాల్సి ఉంటుంది మనం చేద్దాం ఈ క్లాసులో భాగంగా వి విల్ డూ దాట్ సో యోగధారణం ఆస్థిత కనుక ఆ యోగాభ్యాసం చేస్తూ ధారణని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఆ ధారణ యొక్క డెఫినేషన్ ఏమిటో మీకు చెప్పాను దేశబంధ్ చిత్తస్య ధారణ చిత్తాన్ని ఒక టాపిక్కి కట్టివేయుట దేశ అంటే ఒక టాపిక్ ఆ టాపిక్కి కట్టివేయుట టాపిక్ అంటే స్టాక్ మార్కెట్ టాపిక్ లేకపోతే వామృద్ది ఉద్యోగం టాపిక్ అలాంటి టాపిక్ కాదు ఏదో ఒక చిన్న ఐటమ్ రామా అది దేశ అది టాపిక్ అలాగే ఓన్నమ శివాయ అది టాపిక్ దానికి మనస్సును కట్టివేయాలి అది యోగధారణం ఆస్థిత అదొక విషయం అసలు జీవితంలో ఈ యోగా మనకి సిద్ధించాలి మనం చేసే ఈ ధ్యానాదులు మనకి ఫలాన్ని అవి మనకి చక్కగా పరిష్కృతంగా ఉండాలి బాగా ఉండాలి అంటే జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలి జీవన శైలిని మీరు పరిష్కరించకుండగా మీరేమో ఏదో చేస్తానంటే యోగం చేసేస్తానంటే అది బాగా వర్కౌట్ కాదు ఇప్పుడు మంచి పుష్టికరమైన ఆహారాన్ని కూడా స్వచ్ఛమైన పాత్రలో స్వీకరించి స్వచ్ఛమైనటువంటి చేతులతోటి భుజించాలి పాత్ర శుచిగా లేదు చేయి శుచిగా లేదు అని మీరు మంచి పుష్టికరమైన ఆహారాన్ని ఆ పాత్రలో వేసుకుని దాన్ని భుజించితే అనారోగ్యం చేస్తుంది కాబట్టి మేము యోగాభ్యాసం చేసేస్తాం ధ్యానం చేసేస్తాం ఇదో పావుగంట అదో గంట కదా అంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు మిగతా రోజంతా మాకు తోచినట్టు నడుపుతాం అన్నట్టు ఉండకూడదు శ్రీరామకృష్ణుడు వారు ఒక దృష్టాంతం చెప్పేవారు అధోదృష్టి వెర్సెస్ ఊర్ధ్వదృష్టి అని చెప్పేవారు శ్రీరామకృష్ణుడు కొంచెం కుండ బొదలు కుట్టినట్టు అలవాటు ఏది చెప్పినా అలాగా మొట్టిగా వేసినట్టు చెప్పేవారు ఆయన స్వభావం అది ఆయన స్టైల్ అది అధోదృష్టి ఊర్ధ్వ దృష్టి అంటే క్రింది చూపు పైచూపు క్రింది చూపు అంటే ఏమిటో దృష్టినండి ఎప్పుడు పొట్ట మీద దృష్టి సంసార దృష్టికి అధోదృష్టి అని పేరు సో ఇప్పుడు భోజనం మాట ఏమిటి భోజనం ఎలాగ భోజనానికి కావాల్సిన భోజనం అంటే భోజనంతో పాటుగా సకల భోగాలు అని అర్థం ఏమంటే భోజనము భోగము ఒకటే ఫలం యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ భోగము భోజనము ఒకటే సో భోజనం బట్టే ఊరికే పొట్టకేను ఒక ఇంద్రియానికేనో అన్ని ఇంద్రియాలకు సంబంధించిన భోగాలు కూడా భోజనాలే అన్నీ భోజనాలే ఆహారమే అన్నీ కూడా సో భోజన దృష్టి భోగ దృష్టి దీన్ని అధోదృష్టి అంటారు సంసార దృష్టి దాన్ని అధోదృష్టి అంటారు ఏమంటే ఊర్ధ్వదృష్టి పైచూపు ఉండాలి పైచూప్ అంటే ఏమిటి ఈ జీవితం అనే నది వెళ్ళి పరమాత్ముడనే సముద్రంలో కలవాలి అటువంటి దృష్టి ఉండాలి ఊర్ధ్వదృష్టి ఉండాలి ఈ ఊర్ధ్వదృష్టి కూడా మీరు దేహాన్ని ఆలంబనంగా చేసుకుని అభ్యాసం చేయమని చెప్పారు మరి యోగం అంటే అదే కదండి ఈ దేహం ఒక పనిముట్టు ఒక ఇన్స్ట్రుమెంట్ మనకి లభించింది దీన్ని ఆశ్రయంగా చేసుకుని మనం సాధనను ముందుకు తీసుకువెళ్ళాలి దేహ శరీర మాద్యం కలు ధర్మ సాధనం కాళిదాస మహాకవి మొట్టమొదటి ధర్మ సాధనమేమి శరీరమే కదా కాబట్టి ఈ ఊర్ధ్వదృష్టి అనేది కూడా శరీరం నుండే మనం నిర్మాణం చేసుకోవాలి శరీరం నుంచే ఆరంభం చేయాలి ఏది ఆరంభమైనా శరీరమే ఇప్పుడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయి ఎక్కడ ధ్యానం చేస్తారు హృదయంలో ధ్యానం చేస్తారు హృదయము అంటే మళ్ళీ శరీరమే అయింది కదా సో ఈ శరీరానికి సంబంధించి ఊర్ధ్వదృష్టిని మనం అలవరుచుకోవాలి అంటే ఏమిటి ఎంతసేపు భోజనం గురించి భోగాల గురించి మాత్రమే చింతిస్తూ కూర్చోకూడదు భోజనానికి కావలసిన వ్యవస్థ చేసుకోవాలి భోగాలు కూడా ఆ సందర్భాన్ని బట్టి ఎత్కించిత్ భోగానుష్ భోగా భోగా అనుభవం అన్నది గృహస్థులకి అంగీకృతము అది స్వీకరించదగ్గ విషయము కానీ ప్రతిదీ కూడా మోతాదు మెంచకుండగా భోగాన్ని భోజనాన్ని భోజనం కూడా భోజనం కూడా మోతాదు మించి భోజనం చేస్తే ఏమిటవుతుంది రోగాలు వస్తాయి హృషికేష్లో మాట అనివరు మహాత్ములు ఒక ఆయన అనేవారు ఖా కాకే కొయ్యి నహిమరా బినా ఖాకే కొయ్యి నహి మరా బినా ఖాకే కొయ్యి నహిమరా కాకే మరా హె లోగ్ కాకే మర్తే హె అని అనివరు కరెక్ట్ అలా అనివరు అతికి అతి ఆహారం వల్ల మరణిస్తారు కానీ ఆహారం లేక మరణించిన సందర్భాలు ఏమి ఉండవు సాధారణంగా ఉండవు ఎక్కడైనా అలాంటివి ఉంటే ఉండవచ్చు జనరల్గా కాబట్టి భోగముల మీద దృష్టి అధోదృష్టి ఊర్ధ్వదృష్టికి రావాలి అంచేతనే ఎప్పుడు కూడా ధ్యానాదులు చేసేప్పుడు ఊర్ధ్వదృష్టి సంబంధించిన ధ్యానం చేయాలి హృదయము అక్కడ మొదలుపెట్టి పైకి ఊర్ధ్వదృష్టి ఉండాలి హృదయం మధ్యస్థానం హృదయంలో మీరు ధ్యానం చేయండి లేకపోతే నేత్రధ్యానం చేయండి లేకపోతే శిరస్సు మూర్ధిని ఆదాయ ఆత్మన అంటే శిరస్సు అంటే పై పైభాగం కదండి కాబట్టి ఎప్పుడు కూడా మీ దృష్టి ఆత్మ అంటే మనస్సే మీ మనస్సుని మీ వ్యక్తిత్వాన్ని మీ పర్సనాలిటీని ఊర్ధ్వదృష్టి వైపు నడిపించాలి ధ్యానంలో కూడా ఇప్పుడు ఉపాసన చేసేవాళ్ళు కూడా మూలాధార చక్రంలో ఉపాసం మూలాధారం ఏమి మూలాధారం ఎందుకంటే అధోదృష్టి అనవసరం కదా మూలాధారము నాభి స్వాధిష్ఠానము స్వాధిష్టానము అంటే డొమెన్ పొత్తి కడుపు నాభి ఇవన్నీ కూడా ఎవో సిద్ధుల కోసం వాటి ఎవో చేస్తూ ఉంటారు అలాంటి ధ్యానాలు అక్కర్లా అవన్నీ రాజస తామస కోటిలో పడతాయి సాత్విక ధ్యానం చేయాలి అధోదృష్టి పెట్టుకోకూడదు ఊర్ధ దృష్టి పెట్టుకోవాలి రామకృష్ణవు అలా చెప్పేవారు ఊర్ధ్వదృష్టి అంటే హృదయ స్థానంలో ధ్యానం చేయాలి ఇది రమణ మహర్షి ఊర్ధ్వ హృదయము నేత్రధ్యానం నేను చాలాసార్లు మీ ఇక్కడ మనం చేద్దాం నేత్రధ్యానము సో అలాగే ఈ శిరస్సు ఊర్ధ్వదృష్టితోటి ధ్యానంలో అది కూడా చిన్న భాగం శిర సహస్రంలో ధ్యానం బ్రహ్మరంధ్రము సహస్రారము ధ్యానం కూడా ఉంది అది ఇది కూడా టాపిక్ ఇక్కడ కాబట్టి ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండాలి మూర్ధిని ఆధాయ ఆత్మన ప్రాణం ఇది శంకర్లు కూడా వ్యాఖ్యానం చేస్తారు తర్వాత మీకు ఇప్పుడే మనం చేశా ఒక సంకల్పం నుంచి మరో సంకల్పం వైపుకి కుప్పి గొంతులు వేస్తూ ఉండే మనస్సుని ఒక వస్తువుపై నిలిపి ఉంచుటే ధారణ అని మీకు డెఫినేషన్ చెప్పా ఆ ఒక వస్తువు రామా అవ్వచ్చు మంత్రం ఓన్నమ శివాయ కావచ్చు లేకపోతే మంత్రం కానక్కర్లా శ్వాస కావచ్చు శ్వాస శ్వాసే వస్తువు కాబట్టి కేవలము మీరు శ్వాసనే మనస్సుని శ్వాసకి కట్టివేసి పెడతారు అది ఇంకా మంత్రం ఉండదే ఉండదు ఇది బుద్ధిస్ట్ మెడిటేషన్ అది బుద్ధిస్ట్ మెడిటేషన్లో మంత్రాలు ఉండవు కేవలం శ్వాసనే చూస్తారు శ్వాసని చూసే కూడా శ్వాసని పరిశీలించేప్పుడు ఎలా పరిశీలించాలి పొట్ట యొక్క మూమెంట్ తోటి మీరు శ్వాసని వాచ్ చేయచ్చు ఎందుకంటే గాలి పీల్చినప్పుడు స్టొమక్ ముందుకు వస్తుంది విడిచిపెట్టినప్పుడు స్టమక్ వెనక్కి వెళ్తుంది సో ఆ విధంగా మీరు శ్వాసని వాచ్ చేస్తూ ఉండవచ్చు ఏదో ఒక యాంకర్ ఉండాలి ఏదో ఒకటి పట్టుకుందుకు ఉండాలి మనస్సుకి కాబట్టి స్టొమక్ మూమెంట్ మీద బేస్ శ్వాసని వాచ్ చేయటం ఇది ఒక రకం మెడిటేషను ముఖ్యంగా చైనాలోనూ అక్కడ ఈ మెడిటేషన్ చాలా ప్రసిద్ధి అంచేతనే చైనా బుద్ధుడికి పొట్ట ఉంటుంది పెద్ద పొట్ట గణేషుడికి ఉన్నట్టుగా ఉంటుంది కానీ శ్రీరామకృష్ణ వారి యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఊర్ధ్వదృష్టి ఉండాలి అది కనుక పెట్టుకున్నట్లయితే పొట్ట బదులు నాసిక ఊర్ధ్వదృష్టి కదా నాసిక మీరు గాలి పీల్చేప్పుడు ఇక్కడ సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది జెంటిల్గా పిలుస్తూ ఉండడం విడిచిపెడుతుండం ఇన్అట్ ఇన్ అవుట్ ఇన్అట్ అలాగా మీరు అభ్యాసం చేద్దరు కానీ ఇరవై ఒక్కసార్లు ఇన్అవుట్ ఇరవై ఒక్కసారి కౌంట్తో సహా కౌంట్ యూ కౌంట్ ఇట్వంటీ వన్ టైమ్స్ ఇన్అవుట్ దానికి ముందు ప్రిపరేషన్ మాత్రం ఉండాలి ప్రిపరేషన్ ఏమిటంటే కడుపు నిండా భోజనం చేసి చేయకూడదు ఇలాంటివి లైట్గా ఉండాలి స్టమక్ ఖాళీగా ఉండాలి అంటే ఉపవాసం అని కాదు భోజనానికి ధ్యానానికి మధ్యలో త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి స్నాక్స్ అవి ఉండకూడదు వడలు ఇలాంటివి పుచ్చుకోకూడదు ఉల్లిపాయ పకోడీలు ఆ కారం బజ్జీలు ఇలాంటివి ధ్యానం వాడికి పనికిరావు అదంతా అధోదృష్టిలో పుడుతుంది సో కాబట్టి చక్కగా ఆహారం తీసుకుంటాము పుష్టికరమైన ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటాము సో ఇక్కడ ట్వంటీ టైం ముందు సిటింగ్ పెర్ఫెక్ట్గా ఉండాలి నడుము నిటారుగా పెట్టి ఇవాళ ధ్యానం చేద్దాం మనం సో పెర్ఫెక్ట్గా కూర్చుని ఇప్పుడు నేను ఇంకా పెర్ఫెక్ట్గా కూర్చోలేదు ధ్యానం చేసేప్పుడు సరిగ్గా కూర్చుంటాను సో ఆ నడుము నిటారుగా పెట్టి మొట్టమొదట టూ త్రీ టైమ్స్ డీప్ బ్రెత్ తీసుకుని లైక్ అని అలాగా టూ త్రీ టైమ్స్ డీప్ బ్రెత్ తీసుకుని ఆ తర్వాత ఇంకా మా బ్రెత్ని కంట్రోల్ చేయకుండా రెగ్యులేట్ చేయకుండగా దాని దారిని దాన్ని వదిలేసి కేవలము సాక్షిగా ఒకటి రెండు మూడు అలాగా మీరు బ్రెత్ని వాచ్ చేస్తూ ట్వంటీ టైమ్స్ మీరు చేసి చేయాలి దాన్ని ధారణ అంటారు కేవలం రెండుసార్లు మూడు సార్లు చేస్తే ధారణ అవ్వదు కొంచెంసేపు దాన్ని నిలబెట్టాలి అప్పుడు ధారణ అవుతుంది సో మీరు ఎప్పుడైనా మనస్సు ఎడ్యుటేటెడ్గా ఉన్నప్పుడు ఇది చేసి చూడండి మీ మనస్సు వెంటనే సాఫీగా అయిపోతుంది ఎలా అయితే ఉరకలు పరుగులు వేస్తూ జంప్ చేస్తూ ప్రవహించే నది కొండల్లో అలా ప్రవహిస్తుంది నది ఆ నది మైదానంలోకి వచ్చేప్పటికీ కాముగా సాఫీగా ప్రవహిస్తుంది ఆగిపోదు ప్రవహిస్తున్న సాఫీగా ప్రవహిస్తుంది అలా అయిపోతుంది మనస్సు పరుగులు తీసే మనస్సు సాఫీగా తయారు ఆ ప్రవాహ మనస్సు యొక్క ప్రవాహానికి ఆ జెంటిల్నెస్ని మీరు ఈ శ్వాస ద్వారా తీసుకురావచ్చు అదొక పద్ధతి ఇంకొక పద్ధతి ఉన్నది అంటే మనస్సుకి ధారణ అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాము మనస్సుకి మీరు శ్వాసని శ్వాస అనే టాపిక్ బదులు నేత్రధ్యానము అంటే క కళ్ళను అలా పరిశీలిస్తూ ఉండడం మనస్సును కళ్ళ మీద ఫోకస్ చేసేయటం చేసేస్తే మనస్సు విలీనమైపోతుంది విలీనమైపోయి మీరు సంకల్పరహిత స్థితిలోకి వెళ్ళిపోతారు సో ఆ విధంగా ఊర్ధ్వ దృష్టితోటి మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం తన తన ప్రాణమును తాను ఆత్మ అంటే తాను తన ప్రాణమును అది అందుకోసం చెప్పాను ఇప్పుడు మీరు ట్వంటీ టైమ్స్ అన్నాను చూడండి అది ఎక్కడ ప్రారంభిస్తాము నాసిక దగ్గర ప్రారంభిస్తాం అంటే ఇన్అట్ ఇన్ అవుట్ ఇన్అవుట్ ఇన్ అని ఎలా తెలుస్తుంది నాసిక దగ్గర ఇక్కడ తెలుస్తుంది గాలి పీలుస్తుంటే తెలుస్తుంది స్పర్శ చాలా సూక్ష్మమైన స్పర్శ అవుట్ సూక్ష్మమైన స్పర్శ నాసిక దగ్గర తెలుస్తుంది ఈ నాసిక దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఇంతకుముందు చెప్పాను భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్ ఈ నాసిక దగ్గర నుంచి ఎక్కడికి తీసుకురావాలి మనస్సు మనస్సునే వాచ్ చేసేప్పుడు నాసిక బదులు ఇక్కడికి ఇప్పుడు చూడండి ఇన్ అవుట్ ఇన్ అవుట్ అని అనక్కర్లేదు ధ్యానం చేసేప్పుడు నేను మీకు అవార్డు తెలియడం కోసం ఇది సైనస్ అంటారు కదా బుట్టు పెట్టుకునే చోటు మీరు గాలి పిలిచినప్పుడు అక్కడ తాడిస్తుంది తాడించడం అంటే అక్కడ ఇట ఇట్ హిట్స్ లేర్ అండ్ దెన్ గోస్ లోపలికి వెళ్తుంది అలా వెళ్ళి అలా వెళ్తుంది అలా వెళ్ళి అలా వెళ్తుంది ఎనాటమీ ఇస్ నాట్ ది పాయింట్ సో ఇక్కడ భావన చేయటమే కాదు ధారణ చేయటమే కదా ఇది నేను మా నాయనగారి దగ్గర భగవద్గీత భాష్యం చదివి రోజుల్లో నాకు సంఘటన గుర్తు ఆరో అధ్యాయంలో మాట ఒకటి ఉంది సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్ ముక్కు కొనను జాగ్రత్తగా చూస్తూ ఉండాలి దిక్కులు చూడరాదు దిక్కులు చూడరాదు చూడలేదు దిశ్చ అనవలోకాయలు ఇప్పుడు క్లా హై పాఠం చెప్పేపుడు లెక్కలు పెస్తారు అరే దిక్కులు చూస్తున్నావు ఇటుకెస్తుడు అని కోపడతారు సో ఆ రకంగా అనవలోకయన్ దిక్కులు చూడకుండా కేవలం ముక్కు కొనభాగాన్ని దర్శిస్తూ ఉండాలి అని సరే ముక్కు కొనని ఎలాగో దర్శిస్తావు ముక్కు కొనను దర్శించడం అంటే కిందకి చూడ్డం కళ్ళతోటి సో అలాగా అంటే కళ్ళతోటి ఎదురుకుండా చూడకుండా సగం క్లోజ్ చేసుకుంటే మీకు ముక్కు కొన కనబడ్డట్టుగా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అక్కడ సరే అక్కడ అది చదివేశాం అక్కడ శంకర్లు ఏమంటారు అంటే ముక్కు కొనంటే ముక్కు కాయుదు పాయింట్ ఇక్కడ ముక్కు మీద ధ్యానం చేస్తే ఏదో అవుతుందని ముక్కు మనకు మోక్షం ఇస్తుందని కాదు కేవలం మనస్సు యొక్క ఏకాగ్రతే దారి అభిప్రాయం అని శంకర్లు రాస్తారు అక్కడ అదైపోయింది ఆరోగ్యం అయిపోయింది ఏడు అయిపోయింది ఎనిమిదికి వచ్చాం ఎనిమిది భాష్యం చదువుతుంటే భ్రువర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యకనుంది సో కనుబొమ్మల మధ్యన ప్రాణమును నిలబెట్టవలేను బాగుగా అప్పుడు మా నాన్నగారు అప్పుడు అక్కడ నాసికాగ్రమ్మను చూసారా దానికి ఇది వ్యాఖ్యానము అదే ఇది అలాబరేషన్ నాసికాగ్రం అంటే ఇది కాదు ఇది నాసికాగ్రహం ముక్కు కొన ముక్కు యొక్క అగ్రం ముక్కు అగ్రము అంటే ప్రారంభమయ్యేది ఎలాగంటే అగ్రము ఉపనిషత్తులో ఆరంభానికి అగ్రము అని అంటారు ఎలాగంటే సోమ్యేదమగ్ర ఉపనిషత్తులో సోమ్యేదమగ్ర ఆసీతి ఛాందోగ్యంలో హే సోమ్య ఇదం అగ్రే ఆసీద్ అగ్రే అంటే సృష్టే ప్రాక్ అనే భాష్యకారణం అంటే ఆరంభము సృష్టి ఆరంభము అలాగే నాసికాగ్ర అంటే నాసిక ఆరంభము నాసిక ఎక్కడ ఆరంభం అవుతుంది ఇక్కడ కాదు ఇక్కడ ఆరంభం సైనస్ తోట ఆరంభం అవుతుంది ఇది నాసికాగ్రము కాబట్టి సో మూర్ధిని ఆధాయ ఆత్మన ప్రాణం ఇది మూర్ధ ఇది మూర్ధే ఇది ఇది మూర్ధ ప్రస్తుతానికి ఇది మూర్ధ కాబట్టి ఇక్కడ ప్రా బొజ్జ అనవసరం బొజ్జ ఇప్పుడు సెక్షనల్ బ్రీదింగ్ చేసేప్పుడు యాజ్ అన్ ఎక్సర్సైజ్ స్టొమక్ మసిల్స్ మీద కాన్షియస్గా పెడతారు బట్ ధ్యానం దగ్గరకు వచ్చేప్పటికి హియర్ నాసికా అగ్రం హియర్ అండ్ దెన్ యు గో హియర్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ది రియల్ అగ్ర యు కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో యాజ్ అగ్ర ఇన్ సమ్ కేసెస్ దే సే లైక్ దట్ బట్ ఏ బెటర్ అగ్ర భ్రువర్ మధ్య ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ నాసికా అగ్రా ఎయిత్ అధ్యాయంలో వచ్చినది సిక్స్త్ అధ్యాయంలో వచ్చిన దానికి వివరణ గీత అలాగే నడుస్తుంది గీత ఈజ్ ఇట్స్ సోన్ లెక్సికన్ గీతలో మీకు ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే వేరే డిక్షనరీ అక్కర్లా గీతలోనే కొంచెం ముందుకు వెళ్తే దానికి వివరణ వస్తుంది సో నాసికాగ్రం అంటే ఇదే అర్థం భ్రువోర్ మధ్యే దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నాసికాగ్రం డేర్ ఫోర్ ఇక్కడ ధ్యానం ఇక్కడ భావన చేస్తూ మీరు గాలిని పీల్చి విడుదలపెట్టడం సో ఈ విధంగా మనస్సుని ఒక టాపిక్ కట్టివేయటం టాపిక్ కుడ్ బి రామనామ ఉన్నమ శివాయ ఆర్ సెన్స్ ఆఫ్ టచ్ స్పర్శ ముక్కు కొన ఉండే స్పర్శ ఆర్ భ్రూమధ్యంలో గాలి పిలిచేప్పుడు పిలిచేప్పుడు భ్రూమధ్యంలో అక్కడ భావన చేయటం మూర్ధిని ఆదాయ ఆత్మన ప్రాణం అయితే దీనికంటే ఇదంతా కూడా సిద్ధించాలి అంటే తలుపులన్నీ వేసేసుకోవాలి ధ్యానం చేసేప్పుడు తలుపులన్నీ వేసుకుని ధ్యానం చేయాలి మామూలుగా వీధి బయట అరుగు ఉంటుంది వరండా వరండాలో కూర్చుని సంధ్యావందనం చేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది ఆయన సంధ్యావందనం చేస్తున్నారని అదేవిధంగా అక్కడ కూర్చుని ధ్యానం చేస్తారనుకోండి ఆ ధ్యానంలో మీరు రోడ్డు మీద అదే బయట పది మంది కనపడే చోట కూర్చుని ధ్యానం చేస్తే కొద్ది రోజుల్లో అక్కడ చిన్న క్యూ ఏర్పడుతుంది భక్తుల అలాగే దారి ఎక్కువ దారిలో పోతుంది అది ఆ తర్వాత ఏవేవో సమస్యలన్నీ కూడా వస్తాయి భక్తులు తిన్నంగా ఉంటారా ఏదోదో చేస్తారా భక్తులు తిన్నంగా ఉండకపోతే ఈయన తిన్నంగా ఉండడం ఏదో వస్తుంది సంథింగ్ ఆర్ ది అదర్ వెల్కమ్ కాబట్టి తలుపులు వేసేసుకుని ధ్యానం చేయాలి అయితే ఇక్కడ తలుపులు ఈ తలుపులు కాదు ఇక్కడ ఇక్కడ ది దేహంలో ఉండే తలుపులు సర్వద్వారాన్ని సంయమ్య దేహంలో ఉండే తలుపులు అన్నీ మూసేయాలి ఎలా మూసేయటం కళ్ళు అయితే మూసేస్తారు చెవులు ఎలా మూసేస్తారండి అంటే ఈ ప్లగ్స్ పెట్టుకోవాలా అక్కర్లా ప్లగ్స్ పెట్టుకోవడం అనే ఉంటుందో పరిస్థితి ఇప్పుడు విమానంలో ప్రయాణం చేసేప్పుడు ఆ నాయిస్ ఇబ్బందికరం అనిపిస్తే వాళ్ళు ప్లగ్స్ ఇస్తారు మీరు ప్లగ్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఈ కుక్కలోవి మురుగుతూ ఉంటాయి చూడండి చికా కనిపిస్తే ఆ ప్లగ్స్ పెట్టుకు పడుకుంటే మళ్ళీ మీకు ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు అలా చేయొచ్చు కానీ ధ్యానానికి మాత్రం అక్కర్లేదు ఎందుకంటే మీకు సూక్ష్మమైన ఒక విషయం చెప్తాను మీరు పరిశీలించండి చూచుట పరికించుట రెండు ఉంటాయి ఇంగ్లీష్లో సీయింగ్ అండ్ లుకింగ్ అని అంటారు మామూలుగా ఇప్పుడు మామూలుగా ఇదో పళ్ళు చూశాను దాన్ని చూడడం అంటారు పరికించడం అంటే ఏంటి ఇది బత్తాయి పండు సైజు అది బాగానే ఉంది ఓపెన్ చేస్తే రుచిగా బాగానే ఉంటుంది కాబోలు దాన్ని పరికించడు అంటారు చూసారా ఎంత తేడా ఉందో చూచుట పరికించుట మామూలుగా ఎవడో వస్తున్నారనుకోండి ఎవడో భక్తులు వస్తున్నారు దాన్ని చూడడం అంటారు ఏవాళ్ళు వస్తున్న వాళ్ళు వీళ్ళు బాగా ఉన్నవాళ్ళలాగే కనపడుతున్నారే ఏమైనా ఉపయోగపడతారేమో దాన్ని పరికించుట కాబట్టి చూడ చూడడంలో తప్పు లేదు పరికించకూడదు ఏమండే యూ యూస్ దీన్ని చాయిస్ లెస్ అవేర్నెస్ అంటారు so you see but you don't look you see don't look stop looking ibbu ardhanimilitan athra unte artham ade sagam moosukunnar ankonde sagam mooser poorthiga moyaledu sagam mooste meeku inka kinda vaippu kanapadutondundi mukku kona kanapadna meeru aashcharyapadakkarledu you are still seeing but you are not looking you are seeing you are not looking అది ద్వారాన్ని మూసేయటం అంటే మనస్సు యొక్క ద్వారాన్ని మూసేసేసినట్టు అలాగే వినుట వినుట మళ్ళీ విన్నదాన్ని పరికించుట ఇప్పుడు కూర్చున్నాను అనుకోండి ఎవరో తగ్గారు ఎవో సౌండ్స్ వస్తాయి బయట రోడ్డు బట్టి కార్లు ఎవో వెళుతూ ఉంటాయి వాటి సౌండ్ వస్తుంది అవన్నీ హీరింగ్ ఉంటుంది సమ్ హీరింగ్ విల్ బి దేర్ బట్ యు ఆర్ నాట్ లిసెనింగ్ యు ఆర్ నాట్ లిసెనింగ్ యూ గట్ ది పాయింట్ యు ఆర్ నాట్ లిసెనింగ్ ఎవరో మాట్లాడుకుంటున్నారనుకోండి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు అనుకోండి ఏవో గుసగుసలు ఆడుకుంటున్నారని తెలుస్తుంది ఎవళ్ళబ్బా గుసగుసలాడుకుంటున్నారు ఎవళ్ళయి ఉంటారు వాట్ కుడ్ మి ది రీజన్ అది లిజనింగ్ కాబట్టి హియరింగ్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం లిజనింగ్ ఈజ్ ది ప్రాబ్లం అంటే వినడం ఆపే అక్కర్లేదు ఇలా చెవులు పెట్టుకుని వినడం ఆపే అక్కర్లేదు ఉంటుంది సౌండ్ దాని మీద మీరు మనస్సు పెట్టకుండగా మీరు దాన్ని పరిశీలి దాన్ని గురించి పట్టించుకోకుండా సుతరాము మనస్సుని దాన్నించి తీసేస్తారు సర్వద్వారాన్ని సంయమ్య తర్వాత ముక్కు ముక్కు ఎలా ఏం చేస్తారు దూది ఏదైనా పెట్టుకుంటారా అలా లేకపోతే ఎలా గుద్దు గాలిపి ఏల్చాలి కదా ధ్యానం చేసేప్పుడు నోరు తెరవకూడదు పెదవులు మాత్రమే కొద్దిగా చిరునవ్వు రూపంగా తెరుచుకుంటాయి తప్ప నోరు తెరవకూడదు ధ్యానం చేసేప్పుడు నోరు తెరిచి ధ్యానం చేయకూడదు ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ ఆల్సో హెల్త్ వైజ్ సో ముక్కు గాలి పీలుస్తూ ఉంటాము కానీ గంధము పరి గంధాన్ని పట్టించుకోకూడదు కానీ గంధానికి వెన్ను తట్టే లక్షణం ఉంటుంది ఎవడైనా సెంట్రాసుకొచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి వాడు భుజం మీద తట్టి చూసావా నేను సెంట్రాసుకున్నాను అని చెప్పినట్టే కదా గంధానికి వెన్ను తడుతుంది అది అదేమా ఇప్పుడు మామూలుగా కూర్చుని ఉండగా ఏదో ఏదో మంచి సువాసన ఉల్లిపాయ పకోడీలు వాసన వేసింది అనుకోండి ఉల్లిపాయ పకోడీలు తయారు చేస్తున్నారు ఆ సుగంధం వచ్చి సుగంధం ఉంటుంది కదా ఆ సుగంధం వచ్చింది అనుకోండి అది పుష్పం చూస్తున్నవాడు కాస్త పుష్పం చూడడం మానేసి ఏమిటో బా చూస్తాడు అంటే అది వెన్ను తట్టి అలా వాల్మీకి మహాకవి అలా అలా వర్ణించారు హనుమంతుడు సీత కోసం వెతుకుతుంటే ఏ హనుమ ఇటు అటు ఎక్కడికి ఇక్కడ అని ఆహార పదార్థాలు ఆయన్ని పిలిచేయా అన్నట్టుగా వర్ణించారు సుందరకాడ్డలో సో కాబట్టి అలా వెన్ను తట్టి లేపే లక్షణం ఉంటుంది గ్రంథానికి చాలా పవర్ఫుల్ అది వెరీ సెటిల్ కాబట్టి అటువంటి ఆటంకాలు కూడా మనకి రాకూడదు కనుక ధ్యానం టైంలో మీరు అగర్బత్తిలోవి పెట్టకూడదు మామూలుగా భక్తి అంటే ఎక్కువ అగర్బత్తిలు వెలిగిస్తే అది భక్తి అని ఒక అభిప్రాయం లోకంలో చలామణిలో ఉంటుంది మీకు టెంపుల్ సిచ్యువేషన్లో అలా నడుస్తుంది కూడా ఆ పరిస్థితి వేరు ధ్యానానికి అగరబత్తీలు అవి అక్కర్లా కాబట్టి మీరు ధ్యానం ఉండి చోట అగరబత్తీలు వెలిగించేసి పెట్టారనుకోండి ఆ గంధం మిమ్మల్ని వదిలిపెట్టదు తర్వాత ఈ అగరబత్తీల్లో కొంత పొల్యూషన్ కూడా ఉంటుంది అవి సక్రమమైనవి అవునో కాదు యు నెవర్ నో భక్తునికి దేవుడికి అనుసంధానం అనేదో అంటారు అలాగా యథార్థం అనుకోకూడదు అది కమర్షియల్స్లో అలా చెప్తారు కాబట్టి అగరబత్తి ఏమీ అక్కర్లేదు ఈ విధంగా మీకు సర్వద్వారాన్ని సంయమ్య ద్వారాలన్నింటినీ మూసేయాలి మనస్సుని సంకల్పరహితం చేసేయాలి నిరుద్ధ్య మనో నిరోధ యోగశ్చిత్త వృత్తి చూడండి మనోహృది నిరుద్ధ్య చిత్తవృత్తులు లేని స్థితి తీసుకురావాలి అయితే చిత్తవృత్తులు లేనప్పుడు నిద్ర వస్తుంది అది మాత్రం కాదు అది మనోనిరోధం కాదు నిద్రపోకూడదు సో మాల మాల ఒళ్ళో వేసుకొని నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోకూడదు ఇలా మాల ఉంటుంది అలా తిప్పుతూ తిప్పుతూ నిద్ర వస్తుంది అలా నిద్రపోతే అది ధ్యానం అవదు ఎలర్ట్గా తెలివిగా ఉండాలి అవేర్ఫుల్గా ఉండాలి చేతనంగా ఉండాలి కానీ సంకల్పాలు ఏమీ మనస్సు విలీనమైపోతుంది హృదయంలో విలీనం మనో హృది నిరుద్ధ్యచ హృదయము అంటే సచ్చిత్ అంటే అవేర్ఫుల్ బీయింగ్ అంటే థాట్ పోయి ఫీలింగ్ వస్తుంది థాట్ ఈజ్ రిప్లేస్డ్ బై ఫీలింగ్ తన తను అహమస్మి ఆ సచ్చిద్ రూపంగా ఆ సత్త రూపంగా స్వయం ప్రకాశ సత్తారూపంగా నిలిచి ఉంటాడు థాట్స్ ఏమి స్వయం ప్రకాశ సత్తాను సత్తా అనుభవ రూపంగా ఉంటుంది దాన్ని ఫీలింగ్ చేస్తూ ఉంటాడు అంటే అనుభవిస్తూ స్వయం ప్రకాశ సత్తారూపుడుగా ఉండిపోతాడు నో థాట్స్ థాట్ ఈజ్ రిప్లేస్డ్ బై ఫీలింగ్ సో అంటే దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అనమాట అలా సద్రూపంగా నిలిచి ఉండడం స్వయం ప్రకాశ సద్రూపంగా నిలిచి ఉండడం దాన్ని మనోహృది నిరుద్ధ్యచ ఇది వెర్స్ మొత్తం ధ్యానానికి సంబంధించిన టాపిక్ అంతా వచ్చేసింది దీంట్లో ఏమీ ఇంకా మిగలలేదు మనం పనిచేద్దాం కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తర్వాత మళ్ళీ క్లాసు కంటిన్యూ చేద్దాం ఎవరైనా ఒక్కసారి దీపం ఆర్పేసేస్తే